హలోటింగ్ ప్రే చేస్తున్నా స్తో పుద్ర గొప్ప దేవా జీవం గల రాజ మీకు వందనాలు ప్రభా యేస క్రీస్తు నామం బట్టి ప్రార్థన చేసిన వేసే ప్రభా ఓదేవా రానున్న బిడ్డలను మీరు త్వరగా మీరు అక్కడ అతి ఉంది వేసే మీ కొరకై తీర్మానం చేసుకున్న ఈ జీవితాలు వేసే వెనుకడుగు వేయకుండా రజా మీ నామంని మహిమపరుస్తూ ఘనపరుస్తూ స్మరిస్తూ ఇసు ప్రభా మేం నడుస్తున్న వెలుగులో ప్రభా అనేకులను నడిపిస్తూ ప్రతిభ సంపూర్ణంగా మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ ప్రభా ఈ లోకంలో వెలుగుమయంగా జీవించాలా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా అంచెలంచెలుగా ముందుకు వె వెళ్ళాలా మీరు నడిపించండి ప్రభా మీ ఆత్మ మీ యొక్క శక్తి మీ యొక్క బలం చేత మీరే మాకు తోడుగా నీడగా ఉండి శ్రమల నుంచి శోధల్ నుంచి ప్రభ విడుదల కల్పించి విజయాన్ని పొందే ప్రభ శక్తి బలం మాలు నింపండి ప్రభ మీరు మాతో మాట్లాడి పాటల ద్వారా మహింపొందమని ఏసుక్రీస్తు మహిమగల నామం ప్రాధాన్యసాం తండ్రి ఆమెన్ సాగిల పాడేదో సత్యముతో ఆత్మాలు మన ప్రభుయేసు ఆ సాగిల పాడి మృకెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభుయేసు మోషే కాంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించున్ వేష ద్వారులను ద్వేషించున్ వేష ద్వారులను ద్వేషించు ఆశాతో మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభుయేసుయా అహరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రడు ంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్ర ఉండే ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము సాగిల పాడదము సాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసుయా నాకా అంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తా నర్పించే యో నాకా అంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తర్పించన్ మానవులను వీ మోచించన్ గణపరచి మృకెదము మానవులను వీ గణపరచి మృకెదము సాగిల పాడి మృకెదము తాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు సులమును కన్న శ్రేష్ఠుడు సర్వ జ్ఞానమునకు ఆధారు సులమును కాన్న శ్రేష్ఠుడు సర్వ జ్ఞానమునకు ఆధారు పదివేలలో అతి ప్రియుడు పదిలముగా మృకెదము పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మృకెదము సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసన్ రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసన్ రుగా త్వరలో వాచున్ రయ ముగను మృకెదము రాజుగ త్వరలోచున్ రయముగను మృకెదము సాగిల పాడి మృకెదము సాత్యముతో ఆత్మా మన ప్రభుయేసు ఆ అందరిలో అతిశ్రేష్ఠుడు మన కా ప్రభువు అందరిలో ప్రభువు. శ్రేష్ఠుడు మన కాభువు హుండు అనుదినము మ్రోక్యదము లేలు ఎకు పాత్రండు అను దినము మృక్యదము సాగిల్ల పాడి మృకెదము సాత్యముతో ఆత్మాలు మన ప్రభుయేసుని ఆ సాగిల పాడి మృకెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభు అలయాసు ప్రజలు బలమంతులు ఎమ్మడించి వారు శక్తిమను యసుని ప్రజలు బలమంతులు ఎమ్మడించి వారు శక్తిమంతుడు గుడ్డి వారిని చూపించను రణం నుంచి లేవనతను సంతోషంతో ఆనందంతో ఎసుని ప్రేమలో సాగదం సంతోషంతో ఆనందంలో ఎసుని ప్రేమలో సాగదం ఏసుని ప్రజ బలమంతులు హిమ్మ నుంచి వారు శక్తిమంతుడు గుడ్డివారి నడక ఇచ్చను గుడ్డివారి చూపించను సంతోషంతో ఆనందంతో వేసుని ప్రేమలో సాగేదం యసుని ప్రేమలో సాగేదం ఏసుని ప్రజలు బలవంతులు ఎమ్మ నుంచి వారు శక్తిమంతుడు పడిన వారికి చెరిన వారికి చెరదీసెను గంతుల్లో ఎసుని ప్రేమలో సాగేదం ఎసుని ప్రేమలో సాగేదం యసుని ప్రజలు బనుమంతులు ఎమ్మడి నుంచి వారు శక్తి మంతుడు యసుని ప్ర పడిన వానికి వెన చె గంతులు వేసి ప్రేమలో సాగేదం సాగేదం బలమంతులు ఎమ్మడి నుంచి వారు శక్తి మంతుడు ఆమెన్ బ్రదర్ నీకు సాతి అవ్వలు వేసువా నీవు నడుచాబు కెరటాలపై నన్ను నడిపించుమో వేసువా జీవిత యాత్రలో నాదుగురి నీగా నీకు సాతి అవ్వలు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్కని నీవే కదా నన్ను నడిపించు చుక్కని నీవే కదా నీవే కదా నన్ను కాపాడి దుర్గం నీవే కదా నీవే కదా నీదు వాక్యం సత్యం బేగా నాకు నిరతం నిరతంబే జీవం బేగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా నేను పైనించు మార్గం వేగా నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నాదుగురి నీ వెగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసూరంబు మధిలో ని ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపించుని నాకు నీ వేగ సర్వస్వము ీునామంబే ఆదారము నాకు నాకు సర్వేశేష్డనీ మోయేసు జీవిత నాదు గురినీ వేగా నీకు సాటి వేసవా నీవు నడుచావు కెరాలపై నన్ను నడిపించు మోయేసృదయం దివ్య సదనం బెగా సదనం బెగా నీదు చిత్తంబూని చేయగా ముదారుగా ముదమారెగా నాదు హృదయం ములైకి నీదుపకారములు ఏసీటి కొరకేమి చెల్లించును నాదు స్థుతులందుకోసవా పీటి కొరకేమి చెల్లి నాగుస్తు నందు కోస నాదు గురి నీ వెగా నీకు సాటి నడిచావు కేరపై నన్ను నడిపించుకో అలా ప్రైజ్ రా కను ప్రాధన చేసుకున్నాం సూతం తండ్రి సుప్రభానీకి వందనాలు రాజా పరిషుదు అని వాక్యంలోకి వెళుతున్నాం తండ్రి నా ప్రభా మాలో ఉండిను నడిపించండి ప్రభా రోజా మట్టివారము తండ్రి ఏమి తెలియని తండ్రి నా ప్రభా నీకే వందనాలు నీ ఆత్మ నడిపింపు దయచేసి నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని వేసునాము నడిచిన తండ్రి ఆ ్రదర్ మొదటి కొరంది మొదటి కొరంది పదహారో అధ్యాయం లా పదమూడు వాక్యం బ్రదర్ పదహారో అధ్యాయుల పదహారో పదహారో అధ్యాయం మొదటి కొరంది పదహారో అధ్యాయము పదమూడు పద్నాలుగు నేను చదువుతాను బ్రదర్ ఎక్కువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవా గలవారై ఉండి బలవంతులై ఉండి ఇప్పుడు ఏమంటాడు మనం ఎట్లుండాలంటే మెలుగుగా ఉండాలా మెలుక్కోగడా అంటే నిద్రపోకుండా కాదు మెలుగువ అంటే దేంట్లో మెలుగుగా ఉండాలా విశ్వాస నిలకడగా ఉండాలా మెలుకోవతోని విశ్వాస నిలకడగా ఉండాలి పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి అయితే మనం ఎట్లుండాలా విశ్వాసం అందు స్థిరంగా ఉండాల విశ్వాసంలో మనం ఎప్పుడు అంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం సోలిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే మెలుకొండి విశ్వాసంలో నిలకడగా ఉండాల మనకి ఎన్ని సమస్యలు వచ్చినా అడుగడుగు నమ్మ క్రిస్టియన్స్ అయినా దేవుని నమ్ముకున్న అందువలన మనకు సమస్యలు రావన్నట్టు కాదు కష్టాలు రావన్నట్టు కాదు ప్రతిది వస్తేనే ఉంటది మనకు అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు అట్లా వచ్చినప్పుడు మనం నిలకడగా ఉండాలంట పౌరుషం గలవారయ్యుండి పౌరుషం గలవారై ఉండు అంటే ఇప్పుడు మనం కొంచెం చోలిపోగానే ఎదుటి వాళ్ళ ఎదురుగా మనం కృంగిపోయి మనం పౌరుషం లేని వాళ్ళై ఉంటది ఉండిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు పౌరుషం గలవారయ్యుండి బలవంతుల ఉండు బలవంతుల యుండు అంటే మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటాం దేవుని మనము స్తుతి ఆరాధన వాక్యమందు ఎందు సేవల సేవలు వాడగొట్టు ఉంటే మనం ఎట్లా ఉంటామంట బలవంతులై ఉంటామంట చెప్తున్నాడు అయితే ఇంకోటి చూసుకోండి ప్రజలు ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగుల ముప్పై రెండు ఏమంటుందంటే ఇక్కడ ఒకని ఏడలా ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరుని ఒకరినొకడు క్షమించుడు ఇక్కడ ఏమంటుడు భక్తుడు మనము ఒకరినొకరు దయగలిగి దయగలిగి కరుణా కరుణా హృదయం గల దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరుని ఒకరినొకరు క్షమించుడి అయితే మనం ఏం చేయాలంట ఒకరినొకరిని క్షమించి వాళ్ళేడల దయా కరుణ కలిగి మనము దయా కరుణ కలిగి అంటే అది ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు కరుణా వృద్ధులై అంటే ఒకరిని క్షమించాలా కరుణించాలా వాళ్ళ మీద దయ చూపెట్టాలా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా బాధ ఉన్నా కష్టం ఉన్నా వాళ్ళ మీద కరుణ దయా అనేది మనం దేవుడు చూపెట్టిన ప్రేమ వాళ్ళకు చూపించి వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించి మనము ప్రేమతో ఉండమని ఇక్కడ దేవుడు చెప్తుడు అయితే ఇంకో అందులో ఎప్పేసిలా ఆర్ల ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు ప్రజ అయితే ఇక్కడ ఏముంది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుల మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనే ఇక్కడ ఏమంటుండో ఏలైన మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కాని ప్రధానులతోని అధికారులతోని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము అయితే ఇక్కడ ప్రపంచంలో ఏముంది మనకు ఒక యుద్ధం ఆ యుద్ధంలో ఎవరూరు ఉన్నారంట అందరున్నారు వీళ్ళందరు ఉన్నారు యుద్ధంలో ఎవరో లోకనాదలు మంత్రశక్తులు తంత్రశక్తులు శక్తి మంత్రులు అంటే మనకు మనము జయించలేనటువంటి అలాంటి శక్తులు ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మనం పోరాడుచున్నాము కాబట్టి మనం ఏం చేయాలా సర్వాంగ కవచము ధరించుకోవాలి అంటున్నాం అంధకార సర్వాంగ కవచం అంటే దేవుడు చ్యూ అభిషేకము దేవుడి ఇచ్చే ఒక అభిషేకం మనం పొందుకోవాలి అభిషేకం పొందుకోవాలంటే మనం నిత్యము దేవుని స్థుతించాలా ఆరాధించాల మహిమపరచాలా ఘనపరచాలా ఆయనలో టైం పెట్టి మనము ఆయన ఆయన యొక్క వరాలు పొందుకొని మనం సేవ చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే దాంతో మనకు మీరు అపవాది తంత్రములు ఎదురించేటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనే దేవుడు వచ్చి సర్వాంగ కవచం అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఆ కవచాన్ని ఇస్తాడు మనం ఏం చేయాలి ఆ కవచాన్ని ధరించుకోవాలి ధరించుకుంటున్నా మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాము ఈ అంధకార సంబంధాలతోనే పోరాడే శక్తి దేవుడు మనకిస్తాడు ఆ దురాత్మ సమూహాలతోటి పోరాడే సమూహాలతోటి పోరాడే శక్తి మనకిస్తాడు రాత్రి ఒక చిన్న నా కల వచ్చింది చెప్తా రాత్రి రాత్రి ఏమైంది తెలుసా నేను పడుకున్నాను పడుకున్న తర్వాత ఏదో ఒక భయంకరమైన కళ వచ్చింది ఆ కళ ఏమొచ్చిందంటే ఎక్కడికో మా ఇల్లు అనుకొని పోతున్నా మా ఇల్లు అనుకోని పోతే స్టెప్స్ పోతున్నా స్టెప్స్ ఎక్కుతున్నా మా ఇల్లు స్టెప్స్ ఎక్కుతున్నా మా ఇల్లు కనబడతలేదు కింద దిగిన కింద దిగేటలకు ఏదో ఒక ఇది నా మీదకి ఇట్లా వస్తుంటే అనిపించింది అయితే నేను ప్రార్థన చేసుకుంటా దాన్ని ఇట్లా నోరుతో అని ఏదో ఇచ్చేస్తున్నా దాన్ని చేసి అది ఎంటనే తెలిపోయిందంట అయితే ఇటువంటి శక్తులు కొన్నిసార్లు మనతో పోరాడుతూనే ఉంటాయి దా దాని పని అది మన పని దేవుడు మనకి ఇచ్చింది మన పని మనం చేయాలా దాని పని అది దేవుడు వాటి మీద మనకు విజయం ఇస్తాడు ఎందుకంటే మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆయన మనము వెంబడిస్తున్నాము కాబట్టి దేవుడు దాన్ని జయించే ఆ శక్తి మనకు ఇస్తుంది మొదటి పేతరు ఐదో అధ్యాయము ఆరు ఏడు ఆరు ఏడు ఎనిమిది ఐదో అధ్యాయము ఆరు ఆరు ఏడు ఎనిమిది దేవుడు తగిన సమయమందు మిమ్మని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుల ఉండుడి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై వారై మెలుగుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గజించే సింహం వల్ల ఎవరిని మింగుదామా అని వెదుగుచున్నాడు అయితే ఇక్కడ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన ఉండాలి ఇక్కడ ఏమంటుడు మనం ఆయన యొక్క చేతి కింద దీన ఉండాలంట దేవుడు తగిన సమయంలో కంపల్సరీగా మనం లేవనెత్తాడు లేవనెత్తా దేవుడు ఏమంటాడు నేను మిమ్మల్ని తలగా పెడతాను తోకగా పెట్టను అంటాడు దేవుడు ఇంకేమంటాడు నేను మిమ్మల్ని విడవను ఎడబాయనంటాడు దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు ఏమంటాడు దేవుడు ఇంకా మీకు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే దేవుడు ఇవన్నీ అయితే దేవుడు ఇక్కడ ఏమంట నిబ్బరం నిబ్బరం అయిన బుద్ధి గలవారై మేలుకవగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదామా అని వెతుకుచున్నాడు దా అది ఏం చేస్తుందంట గర్జించే సింహం వలే ఎవరిని మెంగుదామా అని ఎదురు చూస్తుందంట ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనా కరోనా ఫాస్ట్ గా అది ఏం చేసింది అది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదామా ఎదురు చూస్తుంది కాబట్టి దా దేవుడు ఏం చేస్తుండే దాని మీద విజయం ఇవ్వడానికి మనకు శక్తి ఇచ్చిండు కాబట్టి మనము ఏం దేవుడు ఏమంటుండంటే మనం అట్లా ఉండాలంటున్నాను ఇంకో వాక్యం చూస్తుందండి యాకో ఒకటి ఐదు ఇప్పుడు ఒకటి ఐదులా మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉండడాలా అతడు దేవుని అడగవరను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు అయితే ఇక్కడ ఏమంటుండో జ్ఞానము కొద్దిగా ఉన్నది జ్ఞానం దేంట్లో కొద్దుగా ఉంటది మనకు వాక్యం అసలు ఇప్పుడు ఇప్పుడు జరిగే పరిస్థితులు వాక్యం వాక్యానుసారంగా వాక్యము వివరించడానికి వాక్యం చెప్పానికి ధైర్యం చాలది జ్ఞానం చాలది అయితే ఇక్కడ దేవుడు ఏమంటు ఇక్కడ ఏమంటుండంటే మీకెవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగ అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును ఆయన అందరికీ జ్ఞానము ధారాళంగా దయచేయబడట ఇంకో వాక్యం చూసి ముగుతున్నాను రెండో కొరింది పన్నెండులా ఏడు నుంచి పది నాకు కలుగు ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతని యొక్క దూతగా ఉంచబడిన ఇక్కడేమంటున్నాడు నాకు పౌరు భక్తుడు చెప్తున్నా నాకు కలిగిన ప్రత్యక్షలు ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తాం మనకు దేవుడు ఎన్నో వరాలు ఇస్తాడు ఎన్నో వరాలు ఇస్తాడు ఎన్నో ఆత్మవరా సైతాన్ని జయించే శక్తి ఇస్తాడు ఇంట్లో పోరాడే శక్తి ఇస్తాడు బయట అన్నిటికీ దేవుడు మనకు శక్తి ఇస్తాడు శక్తి ఇస్తుండ కాబట్టి మనం ఎచ్చిపోకుండా నిమిత్తము శరీరంలో ఒక ముల్లాండ మనకు కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఆ సమస్యల తీరనే తీరాయి అయితే నేను అత్యధిక ఎచ్చిపోకునే నిమిత్తం నన్ను నలుగుడు సాతాని యొక్క దూత దూ సాతాను సాతాను ఒక దూతగా ఉంచబడిను అయితే ఏము ఏముందంట సాతాను ఒక దూతగా మన మన దగ్గర ఉన్నదంట అయితే అది నా యుద్ధం నుండి తొలగిపోవాలనే దాన్ని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటేని అయితే ఇక్కడ ఏం చేసిన అంటే పౌరులు భక్తుడు మూడు సార్లు ఆ ఆ సాతాను యొక్క ముళ్ళుని తీయమని మూడు సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసిన అంట ప్రార్థన చేసి అందుకు యేసుప్రూప్ ఏమన్నాడు అంట అందుకు నా కృప నీకు చాలు ఏమంటున్నా నా కృప నీకు చాలు బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఇక్కడ ఏమంటుండు ఆ అన్ని సార్లు కొన్నిసార్లు మనకు ఎంత చేసినా కూడా మనకు శ్రమల మీద శ్రమలు వస్తూనే ఉంటాయి కష్టం మీద ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి వస్తాడంటే మనం ప్రార్థన చేస్తున్నా ఉన్నా కూడా దేవుడు ప్రతి దాంట్లో మనకు విజయ ప్రతి సమస్య మీద విజయం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఇక్కడ ఏమంటాడు ఆ నా కృప నీకు చాలు యేసుప్రభు యొక్క కృప మనకు ఉన్నది కాబట్టి బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమగును మనం ఎప్పుడు బలహీనంగా ఉంటాము అప్పుడు దేవుని యొక్క శక్తి మనకు పరిపూర్ణంగా ఉంటది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండి నిమిత్తము విశేషంగా నా బల విశేషంగా దేవుని యొక్క మన బలహీనత లేదు దేవుడే మనకు శక్తినిచ్చి ప్రతి ఒక్క క్రియలో ప్రతి ఒక్క శక్తినిచ్చి విజ్ జయించే శక్తి మనకి ఇస్తాడు కాబట్టి మనం ఏ విషయంలో గాని నిరుత్సాహపడకుండా దేవుడేమంటాడు పౌరుషం గల మనం ఆయన స్థిరంగా ఉంటే దేవుడు ప్రతి విషయంలో మనకు విజయం ఇస్తాడు దేవుడు చిన్న వాక్యం దించింది ప్రేజ్ అంటారు Thank you. స్థూత్రం తండ్రి సుప్రభానికి వంద నాలు రాజా పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి వాక్యం తరనం మాట్లాడేవు తండ్రి నీకు వేల వేలాది స్తోత్రములు తండ్రి నా ప్రభా మేమందరం తండ్రి ఆ శాతన్ యొక్క ముళ్ళు మా దగ్గర ఉన్నా కూడా ప్రభా ప్రార్థన చేసే ప్రతి ఒక్క సమస్య మీద మాకు విజయాన్ని ఇచ్చేవు తండ్రి నీకు వేల వేలాది స్తోత్రములు తండ్రి ప్రభా మేం సోలిపోకుండా పడిపోకుండా పౌరుషం గల వారై ఉండి ప్రభా నిన్ను ఆరాధించి నీ కృప నీ కృప మా మీద ఉంచి ప్రభా నిత్యము నిన్ను స్థుతించటకు ఘనపరచటకు ఆరాధించటకు నీ సేవ చేయట భాగ్యము మా అందరికి దయచేసి నేను ఆమెకి మహిమ తెచ్చుకోమని వేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆ మేన్ మత వార్త అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము అలాగే అపస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో దీని మీద మీరు ధ్యానించి దేవుడు మీకు బయలుపరిచింది ప్రతి ఒక్కరు ఆ రోజు పది నిమిషాలే ప్రతి ఒక్క మనిషికి కాబట్టి ఆ పది నిమిషాల్లోనే మీరు చెప్పడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఎందుకంటే అందరు చెప్పాలి కాబట్టి అందరికి అవకాశం కాబట్టి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు సుజాత సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడా సర్వశక్తిమంతుడా మంత అన్ని కాలంలో ఎందున అన్ని స్థలంలో ఎందున ఏకరీతిగా ఉన్నవాడవునాయన నీకు వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభ సాయంత్ర సమయం అందు ఈ విధంగా మేం కోడుకొని ప్రభ నిన్ను స్తు ప్రభు పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా నా తండ్రి నీకే మహిమ కలుగున్నట్లుగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం కొరక వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి సాయంత్రం సమయం ఉంది మరి విశేషంగా ప్రార్థన విజ్ఞాపనలను ప్రభ ఆలోకించండ్రి మా విజ్ఞాపనలను నీరు చెప్పుకున్నకు ప్రభ నీకు మొర ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి గ్రూప్ లోటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ దర్శించండి ప్రతి ఒక్కరిని వాక్యం చేత బలపరుస్తున్నందుకు దర్శించి మాట్లాడుతున్నందుకు నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం కృపామయుడు సర్వశక్తి మంత్రుడు ఆయన నువ్వు నీకు అన్ని విషయంలో శక్తి కలుగుతున్నా తో ఉన్నతమైన వాడవ తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించే నా తండ్రి మా యొక్క దేవుడవు మా మధ్యన ఉన్న దేవుడవు మాతో మాట్లాడుతున్న దేవుడవు నీకు వందనాలయ్య ప్రతి విజ్ఞాపనను ఆలోకించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో తండ్రి ప్రభా ప్రయత్నాలు చేస్తున్నటువంటి బ్రదర్స్ రూఫ్ స్వరాజ్ వీళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నాం ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు ప్రభా పరిశుద్ధాత్మ తోడు నాయన నడిపించండి అగ్ని కంచె వేసి ప్రభ నడిపించండి కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా ఇంటర్వ్యూ ఫేస్ చేసుకునే బోల్డ్నెస్ దయచేయండి నాయన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు మెలకుగా ఉండి ప్రార్థించుడి అని చెప్పిన వాగ్దానం బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ధైర్యంగా ఉంటున్నాం ప్రభా అతని నిబ్బరం కలిగి ఉంటున్నాం నాయన ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా మీరు దయచేసి ప్రభా మీ యొక్క నామక మహిము అదే విధంగా సుష్మితా సిస్టర్ యొక్క బిడ్డ నా తండ్రి అంటి ప్రభా మీరు ముడుతున్నారు ప్రభా స్వస్థతకు ప్రభా పిల్ల నా సరైన రీతిగా స్పందిస్తున్నది నాయన నీకు వందనాలు ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేసి అంధకార శక్తులను కాల్చి బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి నా వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలలో ప్రభా ఉన్న బిడ్డలందరిని నీకు నా వందనాలు చెల్లిస్తున్నాను మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకే వందనాలను తండ్రి ఏసయ ఏ విధమైన ఆటంకములు జరగకుండా ప్రతి విధమైన సైతాను శోధనలు ప్రభాన అడ్డంకులు ఆటంకాలన్నింటిని తొలగించి కార్యములు సఫలపరచండి నా ప్రభాన మరి సిస్టర్స్ యొక్క విషయంలో ప్రార్థిస్తున్నాను నతండ్రి కావ్య సిస్టర్ యొక్క కుటుంబం విషయంలో రక్షణ విషయంలో ప్రభ మీరు కార్యం జరిగించండి బలపరచండి ఆత్మీయ రీతిగా శారీరకంగా అందరినీ బలపరచండి ఆమె భర్తను ముట్టండి ప్రతి ఒక్క కుటుంబం ప్రభ ప్రతి ఒక్క బిడ్డను కుటుంబంలో నా మీరు ఉన్నత స్థితిలోనికి నడిపించండి కావలసిన జ్ఞానము తెలివిని జ్ఞాపక శక్తిని దయచేయండి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి ఏసీఆర్ నతండ్రి మరి ముఖ్యంగా ప్రభ ఈ టీం అంతా కూడా ప్రభా మంచి కార్యములు జరిగిస్తున్నందుకు ప్రభా మీ యొక్క పరిశుభ్ర వందనాలు చెల్లిస్తున్నాను టీంలో ప్రతి బిడ్డ మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు పరిశుధాత్మ చేత అభిషేకించి ప్రతి ఒక్కరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యంలో ఎదుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దర్శనంలో దయచేయండి కళల ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభా నా తండ్రి రాబో దిన భయంకరమైన గడ్డు సమస్యలతో నా తండ్రి ఎదుర్కొంటున్నాం నా తండ్రి ప్రభా శోధన కాలంలో మేము ఉన్నాం కనుక ప్రతి విషయంలో ప్రతి శోధనలో మమ్మల్ని నా తండ్రి ఈ ఆత్మ ఆత్మచేత రక్షించి నడిపించి ముందుకు సాగుటకు ప్రభా విజయంతో నా తండ్రి మేము నీకు సాక్షులుగా నిలబెట్టటకు సహాయం చేయండి ప్రతి విధమైన అవరోధమును కొట్టివేయండి ఏసీ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ ఎన్నో రకముల సమస్యలను ఆయన ప్రతి సమస్యను మీరు చూడండి ప్రతి సమస్యని మీరు తీసివేయండి ఏస ప్రతి ఆటంకం తొలగించండి ప్రతి అడ్డును తొలగించండి ప్రభ కుటుంబం నుండే శోధన మొదలవుతుంది కనుక నా తండ్రి ముందు కుటుంబీకులను బలపరచండి నాయన కుటుంబంలోని ప్రతి వ్యక్తికి పాజిటివ్ గా నా తండ్రి నీ సన్నిధిలో చేరటకు నా తండ్రి ద్రిమరస్సుకోలే నా తండ్రి నీకు సమీపించలేరు కనుక ప్రభా సంపూర్ణ మనసుతో నా నీ యొక్క సన్నిధికి చేరుటకు ప్రభ నీకు మోకరించి ప్రార్థించటకు సహాయం చేయండి ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి నా తండ్రి ఇంకా ఎన్నెన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఎంత మంది ప్రభ తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి హృదయం ఎరిగిన దేవుడవు ప్రభ సమస్త సమస్యలు నీకు తేట కనబడుతున్నాయి నాయన లోకమంతటా నీ యొక్క సంచారం చేస్తున్నాయి ప్రభ ఎవరి ఇబ్బందుల్లో ఉన్న ఆర్తనాదంలు వినే దేవుడవు నా తండ్రి నీకు మందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కార్యములు ప్రభ ఆశ్చర్యములు నా తండ్రి గంభీరమైనవి ప్రభ నా తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి వాడవు నీవి మాత్రమే నాయన నీ అందు ప్రభ ఏ భేదము లేదు తండ్రి ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు ప్రతి ప్రార్థనని ఏకరీతిగా ఆలకించిన దేవుడో ప్రతి మొరని నువ్వు ప్రభ ఆలకించి ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడో నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రం సమయం ప్రభ మాకిచ్చిన ఈ కమయం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రాలు దేవాయసం మా ప్రభా ఈ రోజు గడిచిన కాలం మొత్తం నీ గడిపిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవదే నుంచి ఇప్పటి వరకు నేను దేవాయసం ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం మా ప్రభా నీ ఉండి దేవ నేను ఆరాధించే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రతి ఒక్క క్రీస్తును గద్దించి దేవాయమాప్రభ మాకు విడుదల దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా దర్శనాలతో దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవ హభ ప్రవచనాలతో దేవా మాతో మాట్లాడిన దేవా నీకే వందన స్తోత్రాలు దేవామ ప్రభావ అద్భుతకారుడు ఆలోచన కర్త దేవామ ప్రభా నిత్యుడ తండ్రి మా ప్రభా నీకే వందనా స్తోత్రాలు దేవా నీకే మయ ప్రతి ఒక్క దాంట్లో నీకే మహమకలు గాక దేవాష్మప్రభ మీరే గొప్ప దేవుడు మా ప్రభా దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవా హస్మప్రభ నేను ముందుకెళ్ళి భాగ్యం మాకు దయచిను మహాప్రభ దేవా ఇచ్చినటువంటి అంశాల బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా సురేష్ భద్ర రాయిలో ఉన్నాడు మా ప్రభ ప్రతీ కృష్ణున గద్దించండి దేవ ఈ కృష్ణున గద్దేశాడు మా మీద ఉన్న ప్రతి ఒక్క దయ్యం వెళ్లిపోవడానికి సాయం చేయండి మా దేవ మీరే గొప్పదేవడు మా ప్రభా మీరు రక్షించుకోండి మా ప్రభ ఆయన పాపం లొప్పుకోండి ఇతటి బిడ్డగా ఉంటాక సాయం చేయండి మా ప్రతి ఒక్క కృష్ణును గద్దించండి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనాలు అలాగే దేవ సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాం వాళ్ళ బిడ్డ గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా చిన్న పాపకు మంచి ఆరోగ్యం దాయిచేయండి మా ప్రభా ఐసి నుంచి తీసివేసి జనరల్ వాడు అయ్యాలి మా ప్రభా ప్రతి ఒక్క దాని నుంచి దేవ విడుదల దాయిచ్చండి మా ప్రభా వేసి క్రీస్ గద్దీస్తున్నాం మా ప్రభా చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరిచండి మా ప్రభా తనను చరికాల వరకు మీరే సాయం చేయండి దేవ అలాగే మనోజర్ నారేణుక సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాం మీ సేవలు ఇంకా బలంగా వాడటకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనా మా ప్రభా ప్రతి ఒక్క నొప్పి నుంచి విడుదల దాయి చేయండి మా ప్రభా అరికాల నుంచి తలనెత్తి వరకు దేవ అస్వస్థత పొందిన గాక దేవ ఈ గర్దిస్తున్నాడు మా ప్రతి ఒక్క నుంచి వెళ్ళిపోవాలి మా ప్రభా మీరే సాయం చేయండి ఇంటి గృహం చుట్టూ దేవతను కాళించండి మా ప్రభా మీరే ఎవడైనాడు మా మొత్తం కొట్టివేసి మీ తలంపుల్లో వాళ్ళు ఉండటం సాయం చేయండి మా ప్రభా ఎటువంటి దుష్ట కార్యాలు జరగకుండా మీరే సాయం అలాగే మా ప్రభా ఎలిసర్ గురించి ప్రాణిస్తున్నాడు మా అతని దేవ హైస్తే అక్కడ పెళ్లి చూపులకు వెళ్ళి ఉండగా ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యి సాయం చేయండి అని కొమైనా కాపు ధర దాయి నీకు అమ్మ దీవెనలు కుమ్మరించండి మా ప్రభా అతని లైఫ్ లో ఏది ఉందో దేవ తన భాగ్య స్వామిని దేవాయస్మరు తెచ్చుకుంటా సాయం చేయండి మా ప్రభా మీరే తోడెండి కాపాడండి మా ప్రభా దేవాసం మా కూడా ప్రతి ఒక్కటి దాంట్లో దేవ మీరే సాయం చేయండి దేవ అలాగే నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నా కాదు దేవా నీకు అమ్మిన దీవెనలు కుమ్మరించండి మా ప్రభావ మేము వెళ్ళాలో దేవ ప్రతి ఒక్కటి మీరు మమ్మల్ని గైడెన్స్ ఇవ్వండి మా మీ తెలివి చేత నీకు జ్ఞానం చేత మేము వెళ్ళటం సాయం చేయండి దేవాయశాం మా తోడైనాడు మా ప్రభా మంచి ప్యాకేజ్ వస్తాక శాంఛన్ దానికమ్మైన దీవెన కుమరించండి నిన్ను విడవక ఎడబాయక ప్రేమిస్తున్నాం మా ప్రభావ మా ప్రతి ఒక్క దాంట్లో దేవ అస్వస్థత వస్తుంది మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో విజయం వస్తుంది మా విజయం పొందిన మనం మేము అనుకొని వెళ్ళటం సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైనాడు మా దేవా మా ప్రభావ దేవా ఎంతో మంది దేవా హభా ప్రతి ఒక్క హృదయాలలో దేవాయస మీ గురించి దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం మా ప్రభావ వేదనలు ఉన్నాయి మా ప్రతి ఒక్కరి దాంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో దేవా ఒక్కొక్కటి దేవ రిక్వెస్ట్ ఉంది మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభుత్వ దేవాంచ తీర్చే దేవుడు మీరే మా ప్రభా దేవా తీర్చండి మా ప్రభా ప్రతి ఒక్కరు ఇళ్లలో దేవాయుష్మ మీరు స్వరం ఎరిగిన దేవుడు మా ప్రభా మీరే స్నాంచాడు మా ప్రభావి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశరించాడు మా ప్రభా వాళ్ళ అవసరతలు తీర్చండి మా ప్రభా మీకే మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క గృహంలో మీరే ఎటువంటి ఆపదలను కీడు కలగకుండా సాయం చేయండి మా ప్రభావ నీకు అస్థం పెట్టాడు మా ప్రభా అలాగే కావ్య సిస్టర్ వాళ్ళ గురించి ప్రాణిస్తున్నాడు మా బిడ్డను ముట్టి స్వస్థపరచాడు మా ప్రభా తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటా సాయం చేయండి దేవాయసే మా నీ తట్టు తిరిగి నేను ఆరాధించే భాగ్యం దాచేయండి మా ఎటువంటి ఆటకం లేకుండా సాయం చేయండి ఇంకా నిన్ను గట్టిగా నమ్ముకొని దేవాయస్మణి రక్ష పాత్రను పట్టుకుని వెళ్ళటకు సాయం చేయండి దేవస్వామి మా ప్రభా దేవ రెండవ రాక అనంతరం దేవ దాన్ని కాచి కాపాడుకుని దేవ ఉండటం సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితం అలానే ఉంది మా ప్రభా మేము ఇంకా అక్కడ ఎడుమక్కి కానీ కుడికి కానీ తొట్టి లేకుండా మీరు సాయం చేయండి మా ప్రభా నీతి నిజాయితీగా ఉండి దేవాయస్వామి తట్టు తిరిగబిడ్డలుగా నీ మాదిరిగా లా సాయం చేయండి మా ప్రభా మా యొక్క యాటిట్యూడ్ గానీ ప్రతి ఒక్కటి దేవాయస్మ నీకు అంగీకారంగా ఉండటం సాయం చేయండి మా ప్రభావ దేవ ప్రతి ఒక్కటి ఏసుకృష్ణ కొట్టివేయండి మీకే ఘనత ప్రభావం చెయ్యాలి మా మీరే దేవాయస్మ ప్రతి దాంట్లో నిన్ను ముందు పెట్టుకుని మేము నచ్చటం సాయం దేవ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరే మా దేవ ప్రతి ఒక్క దేవ మీరే ఉన్నారు మా ప్రభా నీ యొక్క శుద్ధాశక్తి ప్రతి నడిపించండి మా ఇంతమంది దేవ ఎన్నో పాపలు చేస్తారు మా ప్రభా నోటితోటి దేవా తలంపులతోటి ప్రతి ఒక్క దాని తోటి దేవాయశి మా ప్రభా ప్రతి ఒక్కటి కొట్టి వేయబడాలి మా ప్రభా వేసుక్రీస్తు గదిస్తున్నా ప్రతి ఒక్క తలంపులు చెప్తుడు మా ప్రభా దేవాసీ మా దేవా నీ తట తిరిగితే ఎవరిని మింగాడు ఆ ప్రతి దేవా కంచా వేసుకుంటా సాయం చేయడం మా ప్రభా మీరు కంచె వేయడం మా ప్రభా ప్రతి ఫ్యామిలీకి దేవా కేబిపిఎం లో ఫ్యామిలీ కంచవండి మా ప్రభా మీరే దేవుడు మా ప్రభా ప్రతి ఒక్కడి మాకు తీర్చి దిద్దండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ఇక్కడ కూడ తీర్చండి మా మీరే సాయం చేయండి దేవాసే మీరే తోడెండి దేవాసే మా దేవా మాకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న స్క్రీన్స్ పేడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆ స్తోత్రం పరిశుద్ధ్రమే మళ్ళా రజానికి వందనాలు స్తోత్రం దేవా ఏసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి వాక్యం చెప్పిన దాసరాలు ముట్టండి దేవ దేవడన్ని కృపల భద్రపరుచుకొని నామానికి మహిమ తెచ్చుకోండి దేవ ఏసు స్తోత్రం దేవ ఏసుక్రిస్ రజానీకి వందనాల్ తను బెన్నీ బ్రదర్ ముట్టండి ఒక షోల్డర్ మరి దేవ విషయంలో కార్యం చేసిన దేవా నీకు వందన స్వస్థపరచండి బుడదల దండి శోధన కొట్టివేసి నీ కృపిలో భద్రపరచుకుని దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వరాజానికి ఉద్రం దేవ రామచంద్ర బ్రదని కూడా ముట్టండి దేవ ఆపుడని కూడా మీరు స్వస్థపరచండి దేవ ఈశ్వరజానికి ఇస్తూ తరం దేవ ఒక చిన్న పాపని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఏశ్వజా కుటుంబంలో సమాధానం దచ్చండి అప్పుడల్లా మీరు రక్షించుకోండి దేవా ఏశ్వజానికి ఇస్తూతరం దేవ ఏసుక్రీశ్రజా నీకు వందనాల తండ్రి ముఖ్యంగా దేవ రేణుక సిస్టన్ని ముఖ్యంగా దేవా మనోజ ప్రేరం ఉంటుంది దేవా ఆ బిడలను కూడా మీరు తాకండి స్వస్స పచ్చని శ్రదలు కొట్టివేసి ఆ దేవానికి వందనాల తండ్రి సేవల బలంగా వాడుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ఏసు రజాని ఎక్కిస్తూరం ఏసుకృష్ణాని కొందన స్వరాజ్ బ్రదర్ ముట్టండి సిస్టర్ని కూడా ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చండి ఒక జాబ్ ఏ స్నామ్ మంచి జాబ్ రావాలి ఏ స్నామ్ మీరే కార్యం జరిగించి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా టూపల్స్ ముట్టండి దేవా అప్పుడే కూడా మంచి జాబ్ రావాలి ఏ స్నామ్ దేవా మీరే కార్యం జరిగించండి దేవా ఏసు రజాని ఎక్కిస్తూ ఉద్రం దేవా ముఖ్యంగా బ్రదర్ కూడా ముట్టండి వాళ్ళకు కూడా మీరు తోడు అండి దేవా అప్పుడే మీరు స్వస్సపరిచి బుడిదల దండి ముఖ్యంగా అన్న వాళ్ళకి రాజా సేవకి మీరు మీరు తోడు ఉండండి దేవా నీ కృపల భద్రపరచుకుని వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యాలు తెచ్చండి దేవా మీరు తోడుండి నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజానికి దేవానికి వందనాలు తండ్రి శ్రావణ బ్రదర్ కూడా ముట్టండి దేవాపల్లి కూడా మరి విషయంలో కార్యం జరిగించి దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవానికి వందనాలు తండ్రి స్కైపుల్ ఉన్న బ్రదర్ సిస్టర్స్ ముట్టండి దేవా వాళ్ళకున్న సమాధానం ఐక్యత ది ముఖ్యంగా కావ్యం ముట్టండి దేవా ఏ స్వజానికి ఇస్తున్నాం ఆ కుటుంబంలో సమాధానం తనకిచ్చిన సంతానం అన్నను ముట్టండి మారుమరక్షణ దయచేసి ఆ కుటుంబాలను మీరు రక్షించుకొని దేవాణి నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామలు తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఏసేఎం మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామం వంటి వాక్యం చేత మీరు మాతో మా హృదయాలను ఇరు కట్టి ఫలింపు దయచేయండి మీ యొక్క వాక్యంలోని శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభా ఏసే అమ్మికి ఎంతో వేలది వందనాలు రెగ్యులర్ గా చేసే ప్రాధాన్యం ప్రభు మీ యొక్క బంగారు పాదశాన్నిటి ముందు ప్రభావం దేవా పొంది ఉన్నామని నమ్ముచున్నాం ప్రభు యసుమంలో మీరు ఆత్మకార్యం జరిగించి దేవా ఇవాళంతా కూడా ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో ప్రభా మిమ్మ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రభావం నిలబెట్టిన బట్టి మీకు వందనాలి ప్రభా మీరు ఆకలి వరకు ప్రభా సంపూర్ణంగా మా జీవితాలను తీర్మానం చేసుకొని దెవ ముందుకే నడిపింపబడాల ప్రభా ప్రతి ఒక్కరిని అభిషేకించండి వరాల చేత ఫల చేత నింపండి ప్రభా మీ కొరకై సంపూర్ణంగా ప్రభా లోకంలో జీవించాలా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క వెలుగులో ప్రభా అనేకులను ప్రభావ మేము నడిపించాలా దానికి కావాల్సిన అభిషేకం పశువు ఆత్మ శక్తి బలం మాకు దయచేసి మీరే మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా మీరే మహింపొందని ఏసుక్రీస్తు నామ్మ ప్రార్థన్ చేసినాం తండ్రి ఆమె ప్రభా ఈ దినంతా సహం చేసి మేలుతో ఆశీర్వాదం నింపినాం నా దివా ఇంతమంది చూడలేక ఈ దినం నా దివా మీరు సృజ్యుడుగా మాకు నీ యొక్క కృపలో నిలబెట్టుకో అలా సంపన్న ని గ్రహించాలా తరస్తుతంలో పోవాలా అలాగ ప్రభా జ్ఞానం బుద్ధి కలిగించని అభిషేకం దాని నాది మని స్థితం మీరు పరిశుభ్రమైన పరిస్థితి ఉండాలి మని స్థితం కావ్యస్తుల శక్తి కుటుంబంలో నెమ్మది శాంతి దని ఆ రక్షణ కలగాల నాది మనిస్తూతం రవి బిరచి ఉంటాకండి ఆ బిర్ర రక్షణ దాని నా దీవానికి శతం చేసాం మీరే కనించనీ నా ప్రభానికి శతం బెన్నీ బ్రదర్ ముట్టని తాకండి స్వచ్ఛపరచని మరొక ప్రభావ ఆపరేషన్లో సక్సెస్ చేస్తాడు అందరు పూర్తిగా సైడ్ ఎఫెక్ట్ రాకుండా బ్రదర్ బాబు చూడని నూతన శక్తి నూతన బలం తెచ్చని పరిశుద్ధాంత నీన్గా ఉండాలా చీకటి మంతా దియ్యలు కాల్చేది పతి జగల మీరు ఉండాలా డాక్టర్లో మీ జ్ఞానం తెచ్చండి మెడిసిన్లు తమస్సు తెచ్చండి మీ ఆత్మతో బలంతో జ్ఞానం ఇంకా సైతం తను తయారు చేయండి యశ్వ్రభ ఐసి లోదర్ ఉన్న ప్రభా ఇంకో బ్రదర్ ఉంటాయి స్వస్సపరిచి హీల్ చేయండి బాగుచ్చి చేయండి ఇంకా చిన్న పాప హాట్ పిచ్చి హీలించు స్వస్సపరచని అవును యశ్వప్రభ మీ తప్ప స్వస్సపరచలేరు అవును యశ్వప్రభ నీ గాయలుదరం స్వస్సపరిచి ఆ కుటుంబీ లక్ష్యం దాని బ్రదర్ ప్రభా తొనిగా విడిపించి గొప్ప సాక్ష్యం మన తీసుకురాని అగ్నికరించని కుటుంబంలో కష్టం నష్టం తొలగించని న్యాయశయానికి ఆ ప్రదర్శ రాజభ ముట్టి పళ్ళు జ్ఞానం తెలియచండి ఇంకా వాక్యం లేదా సరస్వతలు పోవాలా ఎక్కడ జాబ్ ఉంది మీ అస్త్రం పెట్టి అలాగే మంచి ప్యాకేజ్ రావాలి యశ్వ్రభ ఇంటిలో ప్రభా కటాక్షం దించి త్వరగా సెక్స్ చేసి జాబ్ దచ్చేసి గొప్ప సాక్ష్యం తెచ్చండి రూపస్తుంది ఆలోచన తరంతో నింపి జ్ఞానంతో ని అలాగే ఆయనకు మంచి ప్యాకేజ్ వస్తాం సాయం చేయాలి కాల్చని న్యాయశయానికి శుభ్రం చేస్తాం యశ్వ్రభ నీళ్ళు అక్కడ తొలగి ఉంది సుప్రభ నాది వారు ఇంకో ముట్టి తాకి స్వచ్ఛత పరచని ఆ కుట్టు తులగా అడిపోవాలా అలరి నాది సంపూర్ణ మార్గం జ్ఞానం లేచని నీ వాక్యం ఎలా వాక్యం ధ్యానం చేయాలా అలరి అన్ని సేవలో వాడబడాల స్వచ్ఛత ఆరోగ్యం తెచ్చని న్యాయస్థాయిని స్థుతం రామచంద్రముట్టి జ్ఞానం తెచ్చని సంపూర్ణ ఏడిపించి భార్యవృత లక్ష్యం తెచ్చని నా ప్రభాని స్థితం అలరి ఇంకో ప్రభా త బాబుకు చూస్తా అని పోతుంటే మీరు అక్కడ తలంబు కొట్టేసి మీ తలంబు జ్ఞానంతో నిహిమించి ఆ బాబు మిచ్చిత లభిస్తేసి అలాగే మహిమ పడండి అక్కడ గొప్ప సాక్ష్యం రావాలా నా దీవానికి ప్రే చేస్తున్నా ప్రభా ఇంత చేసిన మీరు చేస్తున్నాను తగలు చేస్తున్నావు నాయంలో కార్యం జరుగుతుంది గనక నీకే గం మహిమా ప్రభావం నీకే చదివించుగా ప్రామీ ఎందుకంటే అందరూ చెప్పేది ప్రతి ఒక్కరు వినాలి కదా దేవుడు ఒక్కొక్కరి ద్వారా మాట్లాడతాడు కాబట్టి అది పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే యేసు ప్రభు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో అన్నారు అపోస్తులు అందరూ అట్లా ఇచ్చినారు సో ఈరోజు సంఘంలో కూడా అట్లానే జరుగుతుంది ఎందువల్ల అది ఎందుకు పేదరు యేసుక్రీస్తు నామం గురించి చెప్పిండు ఆయన ఎట్లా అది అనేది మనమంతా మీరు ధ్యానించండి దాని గురించి ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరు ఎనిమిది యాభై కల్లా జాయిన్ ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ప్రేయర్ తర్వాత డిస్కషన్ ఉంటది కాబట్టి చెప్తారు పరుషుద్ధుడ తండ్రి మీకు వందలైనా ఇస్రాయలు గొప్ప దేవ మీ కృతజ్ఞతలు ప్రభావ అంతరంగ మమ్మల్ని అందరినీ ఇస్రాయల్ గా మార్చుకొని ఓ ప్రభుత్వం దేవుని ప్రజగా దేవుని సుత్తుగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు ఎంతో వదనాలను అయినా మీ సాయం చేత నడిపించుకుని మీకు వంద మీరు చేసిన కార్య అద్భుత మీకు వదనాలు ప్రభావ ప్రతి ప్రార్థనా అంశానికి మీరు విజయం అనుగరించినందుకు మీకు ఎంత వందాలైన ప్రతి ఒక్కరిని తన మీరు ముంచండి స్వస్థపరచండి తండ్రి ఆశ్రయించండి ముఖ్యంగా మీ కొరకు ప్రతి చోట సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మాకు మంచి వెహికల్ స్థితించాలని సహాయపడమని యేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికి సతకాలం తోడైన గాక ఆమెన్ అందరికి ప్రసలాట